కీర్తన ఎనభై ఎన్నడు నేనిక బుద్ధిరిగేది దిగేది నినునే తగిలిడేది నే తగిలిడది విన్నపమిది నీకే భారము వినిగలువ నా వసభనా తగిలెడిం నీ నయనేంద్రియములు తగచూచినయందెల్లను తగిలెడిం నీ శ్రవణేంద్రియములు తగిన లోక వార్తలకెల్లా మగుడగనేరము జన్మజన్మముల మనసు వినికే సహాయము తెగవెన్నటికి ఇంద్రియ సంపద తీగలు సాగుచు ఒకటొకటి ఎక్కడిని నానాటికిం మదమెంతైనా అజ్ఞానమునం ఎక్కెడిని సంసారమేం హరియదుటనే మత్తాయి గన్నట్లు చిక్కడంతయిన మోక్ష మార్గమున తిక్క తిక్కవలే కిందికి మీదికి తిప్పెడు కర్మము దేహమును మెరయుచు బెరిగేడి నీ ఆశలు కడు మీద మీద లంపటగుచు మరియును బెరిగేడిం పుణ్యపాపములు మలసిం రాసులై పెక్కగుచు ఎరగను శ్రీవేంకటేశ్వరం ఎంతో ఇంక నాలో పలి దుర్గుణములు మరగుజొచ్చి తిని నేనెన్నాళ్లకు మరి నా భాగ్యమునీ చిత్తము